చందమామ వస్తాము చాలా చాలా తెస్తాము సంధ్య వేళ వస్తాము చక్కెర బొమ్మలు తెస్తాము లూనా మీద వస్తాము ఏనేపాలు తెస్తాము రాకెట్ మీద వస్తాము చాకలెట్లు తెస్తాము స్పుట్నిక్ మీద వస్తాము బిస్కట్లు తెస్తాము అపోలో మీద వస్తాము ఐస్ క్రీము తెస్తాము అందరము నీ మీద విందు